డెబ్బై కోట్ల మంత్రాలు చెప్పేయండి అనేక రకాల అర్చనలు నేర్పారండి అసలు మా గురువుగారి దగ్గరికి వెళ్ళక ముందు నాకు ఏమీ రాదండి శుద్ధం వద్దునండి మా గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్నో నేర్చుకున్నానండి బోర్డు గ్రంథాలు చదివించారండి బోర్డు ఉపన్యాసాలు చేయాలని ఇట్లా చెప్తాం గురువు ఏం చెప్పారే సరే ఇదంతా చేస్తే ఏం తేలింది అని అడిగాం ఇదంతా విన్నాం ఇది ఏమడిగాం ఇప్పుడు ఏం నిర్ణయం అయింది నీకు ఫైనల్గా అన్నా చూడండి ఇదంతా చేస్తే ఏమవ్వాలి ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్ష ఈ నిర్ణయం అయిందా నీకు అయితే నువ్వు స్వరూప జ్ఞానం ఇస్తు అంత సమస్యాత్మకమే పెద్ద ఉపనిషత్ ఉపన్యాసం చెప్పాం బయటికి వెళ్ళి చూసేప్పుడు చెప్పు లేవు హైలీ డిస్టర్బ్డ్ నా చెప్పులు ఎవడకు వెళ్ళిపోయాడు ఇక్కడ వ్యవస్థ సరిగ్గా లేదు ఆ వాడు సరిగ్గా కాలేడు వీడు సరిగ్గా కాలేడు అసలు అయినా దొంగలు రానివ్వడం ఏమిటి ఇది ఎవరు అసలు ఎవరు ఏంటి చూడండి ఏమైపోయాడు దేవాలయ దర్శనానికి వెళ్ళాడు చిత్తం ఎక్కడ పెట్టాడు చెప్పుల మీద పెట్టాడు ఈశ్వరుడు గురించి గొడవ పోయి గురువు గారు గొడవ గొడవ పోయి కాబట్టి ఎంత మనం బాగా నేర్చుకుని చిలకవలే ఎంత బాగా చెప్పామనేది అక్కడ ప్రాధాన్యత లేదు చిలక పట్టుబట్టి రామ రామయ్య చిలుకకు నేర్పించిన ప్రాణము పోవునాడు కీర్చుమనునే గాని రామ రామయ్య అనదు జాగ్రత్తగా మనలో ఈ భ్రాంతి విభ్రాంతి అవ్వకుండా ఉండాలి ప్రవృత్తి నివృత్తి స్థితికి బంధము మోక్షస్థితి అని నిర్ణయం అవ్వాలి అది బుద్ధిని బుద్ధితోనే నష్టపరిస్తే మాత్రమేనే సాధ్యమవు అదే చైతన్యము అంతర్ముఖమైన చో ఆత్మశాంతిని పొందగలదు వారు ఆత్మకు శాంతి కలగాలను ప్రార్థిస్తున్నామని ఎవరైనా పోయినప్పుడు చెప్తూ ఉంటారు పోయిన తర్వాత ఆత్మశాంతి ఎలా కలుగుతుందండి ఇప్పుడు ఆత్మశాంతి ఎప్పుడు కలగాలని చెప్తున్నాడు ఉన్నప్పుడే బుద్ధిని బుద్ధితోనే నష్టపరిచి చైతన్యాన్ని బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి తిప్పి పరిమితం నుంచి సర్వవ్యాపకం అయ్యేట్లుగా చేస్తే సాక్షిగా ఉండేటట్లుగా చేస్తే తన స్వస్వరూప జ్ఞానాన్ని తనకే తెలియజెప్తే తన్ను తాను తెలుసుకుంటే అప్పుడు మాత్రమే శాంతి లభిస్తుంది స్వరూప జ్ఞానం వలన మాత్రమే శాంతి లభిస్తుంది పోయిన తర్వాత యాభై మందో ఐదు వందల మందో కోట్ల మందో నిలబడి రెండు నిమిషాలు మౌనం వహించి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దామని చేసేది వారి కోసం కాదు వీరు వీరి లోపలికి తొంగి చూడ్డానికి చేసే ప్రయత్నం ఆ రెండు నిమిషాలు ఏం చేస్తున్నారు ప్రార్థించేవారంతా బహిర్ముఖాన్ని మానేసి అంతర్ముఖంలోకి తిరగడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకని అంతటా ఏకాత్మ స్వరూపం కదా అంతటా వర్ణాత్మ కదా మరి అప్పుడు సమిష్టిగా చేసిన ప్రయత్నంలో నిజానికి అందరూ అప్పుడు స్వరూప జ్ఞాన నిష్ఠులై ఉంటే అప్పుడేమైపోయింది ఆయనను ఆధారం చేసుకుని వేళ్ళకి స్వరూప జ్ఞానం కలుగుతుంది వేళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది ఉపయుక్తమే కర్మ మార్గం చదా జీవభ్రాంతి ద్వారా విద్యా జ్ఞానము కలుగగా ఆత్మ జ్ఞానము ద్వారా సమ్యక్ జ్ఞానము కలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు జ్ఞానాలు ఉన్నాయి ఇప్పుడు మనలో మళ్ళీ చదవండి వాక్యం కలుగు సంగతి మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మిథ్యా జ్ఞానానికి సమ్యక్ జ్ఞానానిగా ఆద్యంతములను జనన మరణాలను దాటగలిగేటటువంటి అతీతమైనటువంటి రహితమైనటువంటి సమ్య జ్ఞానానికి రెండు స్థాయిలు ఉన్నాయి ఒకటి అతీత స్థితి రెండు రహిత స్థితి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ చదువు దానికి విచారణయే మార్గం అంతే ఎట్లా అయితే అజ్ఞానాన్ని పోగొట్టాలంటే జ్ఞాన ఎలా రావాలో చీకటి పోవాలంటే సూర్యప్రకాశం ఎలా రావాలో ఈ మిథ్యా జ్ఞానము సమ్య జ్ఞానంగా పరిణమించాలి అంటే విచారణ ఒక్కటే మార్గము శరణం నాస్తి అని ఈశ్వరుడు కాళ్ళు ఎలా పట్టుకుంటున్నాము జ్ఞానం కలగాలి అంటే విచారణ ఒకటే మార్గము ఇది ఎవరు చెప్పారు ప్రశ్నోపనిషత్ చెప్తుంది ఎలా విచారణ చేయాలో చెప్తుంది విచారణ చేత మాత్రమే ఎలా జ్ఞానాన్ని పొందగలవో నిరూపించేది ప్రశ్నోపనిషత్ అందరూ తప్పక చదవాలి సాధకులు అందరూ ప్రశ్నోపనిషత్తు తప్పక చదవాలి ఆ ప్రశ్నించే విధానం తెలుస్తున్నప్పుడు గురువు గారి దగ్గరికి మనం ఎలా ప్రశ్నించాలి పెద్దల దగ్గరికి ఎలా వారితో ఆత్మ విచారణ స్వరూప జ్ఞాన విచారణ ఎలా చేయాలి ఎలా చేస్తే నిర్ణయానికి వస్తుంది లేకపోతే అక్కడికి కూడా మళ్ళా తగాదాలి ఇక్కడ ఇంట్లో ఎలా అయితే మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో సంసారంలో ఎలా మానవ సంబంధాలు ఉన్నాయో ఎలా వారితో మనం వ్యవహరిస్తున్నామో అలాగే గురువు దగ్గరికి వెళ్ళి కూడా వ్యవహరిస్తాం అప్పుడేమైపోయాడు గురువు గారిలోనండి మా తల్లిని చూసుకున్నానండి మా నాన్నను చూసుకున్నాను